సజీవ స్వరాలు ఆకాశవాణి సమర్పిస్తున్న ఆకాశవాణికే పరిమితమైన అపురూపమైన స్వరాల్ని మీకు అందిస్తుంది ఆకాశవాణి రోణంకి అప్పలస్వామి గారి స్వరాన్ని తెలుగు సాహిత్య ప్రేమికులకు అభిలాషులందరికీ తెలిసిన పేరు రోణంకి అప్పలస్వామి వీరు బహుభాషా కోవిదులు కవి విమర్శకులు శ్రీకాకుళం యజ్జవరంలో పంతొమ్మిది వందల జన్మించిన రోణంకి అప్పలస్వామి మార్చ్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించేదాకా వారి జీవితంలోని అన్ని మజిలీలు సాహిత్య సేవకి అంకితం చేశారు చాసో శ్రీశ్రీ వంటి వారికి అత్యంత ఆత్మీయమిత్రుడుగా దగ్గరివాడుగా ఉన్న రుణంకి ఫ్రెంచి విప్లవ ఫలితంగా వచ్చిన భావకవిత్వపు ప్రభావాన్ని సాహాధ్యాయులతో సమకాలీన సాహిత్య లోకంతో పంచుకున్నారు సాంగ్స్ అండ్ లిరిక్స్ పేరిట ఇంగ్లీష్ కవితా సంకలనాన్ని కూడా అందించారు ఆప్యాయతకు అధ్యయనానికి ఆంగ్లానికి అద్దం పట్టే రోణంకి వారిని పరిచయం చేశారు గతంలో ఆకాశవాణికి పిలిచి రికార్డ్ చేసిన సందర్భంలో సజీవ స్వరాల్లో వింటున్న స్వరం రోణంకి గారిదైతే మరి వారని పరిచయం చేసిన స్వరం కూడా ఇటీవలే స్వర్గస్థులైన ఆకాశవాణి సాహిత్య కార్యక్రమాల ప్రయోక్త ఇతివలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావురి భరద్వాజ గారు సజీవ స్వరాల్లో రోణంకి అప్పలస్వామి గారితో పరిచయం చదువుకున్నారు సహాధ్యాయులెవరు మీ అధ్యాపకులు ఎవరు అప్పటి చదువులు ఎలా ఉండేవి ఈ విషయాలు కొంచెం దయచేసి చెబుతారా చెబుతాను నేను విజయవరం అనే గ్రామంలో జన్మించాను అది పూర్వం గంజామ జిల్లాలో నౌపడా రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఒక నాలుగు పట్లాంగుల్లో ఉన్న విజయవరం అన్న గ్రామం అది చాలా చిన్న గ్రామం తెలిసిందా అండి అయితే మా తాతగారు తండ్రి అతని చిన్నతనంలోనే చచ్చిపోయాడు మా తాతగారు అన్నగారు ఉండేవాడు వాడు కొద్దిగా వ్యవసాయం ఉండేది అంటే ఏంటి మూడు ఎకరాల భూమి ఉంది అనుకుంటాను అలా అయితే మా తాతగారు ఏం చేశారు చేసేవారు అంటాను అన్నగారు చెప్పినట్టు వింటూ మా పశువులను కాస్తూ ఉండేవాడితే అంటే మా తాతగారి చదువుకోవాల్సి ఉండేది మా ఊరు పౌరోహితుల దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుని గీతం నేర్చుకొని ఎలాగైతేనే కొంచెం చదవడం నేర్చి ఒక బాలశిక్ష ఒక పలక కొనుక్కున్నాడు మా తండ్రికి నేను చదువు అంటే చాలా ఇష్టం మా తండ్రి బాగా చదువుకున్నవాడు పూర్వం చదువు అంటే ఏంటి భగవద్గీత కంతా కంటసా వచ్చేది మీ నాన్నగారికి నేను పురాణాలు చదివేవాడు యోగశాస్త్రం అతనికి తెలిసేది మాట్లాడితే ఎవరైనా భయపడి వారిని కోర్టుకు వెళ్లి అబద్దాన్ని తప్పకుండా మాట్లాడుతూ ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ కూడా చేయలేకపోయింది చేయలేకపోయేవాడని అందరూ చెప్తారు మంచి తెలివి చాక్టర్ ఉన్నతను అతని తెలివి చాక్టర్ లో నాకు లేదని నా అభిప్రాయం కూడా మా ఊరికి ఒక మూడు కట్లా ఉంటే అక్కడ ఒక బడి ఉండేది అక్కడికి నన్ను మత నలుగురైదు వెళుతూ ఉంటే వాళ్ళతో కూడా నన్ను పంపించాడు అప్పుడు సతం చదివిన తర్వాత సతం రోజులు అయిన తర్వాత మీ చెక్కలను పంపించాడు మా తండ్రి అక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి స్కూల్ ఫైన్ ప్యాస్ అయిన వరకు నేను చదువుకున్నా కానీ మొదటి నుంచి కూడా నాకు పరీక్షలు అంటే అట్టి ఇష్టం లేదు చదువు అంటే నాకు ఇష్టం నేను ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవడమే నాకు ఇష్టం కష్టపడి చదవడం ఇప్పటికీ నేను చదువుతూ ఉంటాను చదవకుండా నేను ఉండలేను ఎంఏ చదివారం ఎంఏ ఏమిటి మెయిన్ గా ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ కూడా ఇంగ్లీష్ నా సబ్జెక్ట్ అవును కదా మరి ఇంగ్ ఏమిటంటే ఆ ప్రశ్న గారు మీకు ఇంగ్లీషు సరే తెలుగు సరే సంస్కృతం ఇది కాక ఇందుకు చాలా భాషలు వచ్చాయి అంటే దాదాపు తొమ్మిది పది భాషలతో అవేలమైన పరిచయం ఏమైనా తను కూడా చెబుతూ ఉంటే విన్నాను అంటే మీకు సన్నిహితులైన వాళ్ళే మీకు బాగా తెలిసిన వాళ్ళే చెబుతున్నారు అసలు ఈ ఇతర భాషలు నేర్చుకోవాలనే పుష్ణ దాని చేతి ఒక పాయింట్ ఉంటుంది కదా కారణం వల్ల నేర్చుకోవాలనిపించింది ఇందువల్ల అనిపించింది ఒక అర్జి ఏదోనేది మీరు ఇందుకు నేర్చుకుంటారండి ఆ అర్జి ఏమిటంట నాకేమిటంటే కవిత్వం చెప్పాలని ఉంది అందులో ఇంగ్లీష్లో అప్పుడు నాకు ఇంగ్లీష్ బాగా వచ్చేది స్కూల్ ఫైన్ ఇంగ్లీష్ లో కవిత్వం చెప్పాలంటే మీరు ఇంగ్లీష్ ఎంఏ కలిగి మీరు సులభంగా రాసి ఉండదు అప్పుడు ఎంఏ కాదు స్కూల్ ఫైన్ చదువుతున్నప్పుడే ఇంగ్లీష్ లో పద్యాలు రాయడం ఇట్లా చెప్పండి ఎందుకంటే అందులో సగోజిన్న ఇది పద్యాలు ఇలాంటివి ఉండేది అందుకోసం నేను ఇంగ్లీష్ లో చెబుతానని చిన్న చిన్న కవిత్వాలు కూడా చేశాను స్కూల్ ఫైనల్ స్కూల్ ఫైల్ అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందంట ఏ పదహారులోచింగ్లో అనుకుంటాను సుమారు పదిహేను పదహారు అప్పుడు పద్యాలు బిఏ బిఏ చదువుతున్నప్పుడు పద్యాలు ఎంఏ చదువుతున్నప్పుడు పద్యాలు ఇలాంటివన్నీ నేను ఒక పుస్తకం సాంగ్స్ అండ్ లీక్స్ అని ఇంగ్లీష్ లో పబ్లిష్ చేశాను డబ్బు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు అవి ఇప్పుడో చదవకపోవడం నాకు జ్ఞాపకం లేదు మాటకు లైఫ్ బిజీ కత్తులైన స్ప్రిగల్ మీద ఎప్పుడో నేను రాశాను లగిరిగానే ఉంటుంది దూడంగా ఉంది ఇలా వెళుతుంటుంది సో బ్రైట్ దాన్ని రామాక్స్ బిట్ అఫ్ పింగ మార్క్స్ ఏవో ఇలా ఉంటాయి నాదని చెప్పలేండి నా మర్చిపోయాను కానీ ఇది మీరు ఇంటర్మీడియట్ బిఏ చదువుతున్నాం రాశాను నాకు ఇంగ్లీష్ నేర్చుకుందామన్న బాధపడి నానావస్థ పడి పుస్తకాలు చదివి పుస్తకాలు చెప్పించి మా తండ్రిని బాధ పెట్టి ఈ పుస్తకాలు తెప్పించి డబ్బు అతను పెట్టుకోవాలి కదా ఇంగ్లీష్ బాగా చదువుకున్నాను నేను బీఏ పాస్ అయినప్పటికీ పెద్ద పెద్ద నైన్టీన్త్ సెంచురీ పోయిట్స్ అని పుస్తకాలు పోయెట్స్ పుస్తకాలు పట్టుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తదివేసి చాలా పద్యాలు కంఠా పెట్టడం చేసి నాను అందుకోసం అలవాటు పోలేదు ఉండేది అప్పటికి ఎంఏ చదువుకున్నప్పుడు తరువాత కూడా ఉండేది ఏ ప్యాస్ అయినప్పటికీ పుణ్య పిచ్చొచ్చు నాకు అంటే శబ్దాలు ఎలాగ పలకడమో ఇంగ్లీష్ లో లెక్కలేని పుస్తకాలు ఉన్నాయి ఇతర భాషలు నేర్చుకుంది ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకొని నేను నేర్చుకున్నాను అయితే కొన్ని శబ్దాలు పడకడం ఆ పుస్తకాలు నాకు నేర్పలేదు వాళ్ళను నడవలసి వచ్చింది ఫ్రెంచి వాళ్ళు కూడా నాతో చెప్పలేదు ఒక ఇంగ్లీష్ పునెటీషియన్ తో ఒకనాడు కొంతకాలం అయిన తర్వాత ఆరు పలకడం నాకు సెంచ్ ఆర్ ఏం చేస్తారు మన ఇంగ్లీష్ లో పలకరం ఇప్పుడు ఎంఈఆర్ సిఐ ఉందనుకోండి మ్యాక్సీ అంటాడు వాడు ఇక్కడ ఫ్లోట్ లో కొండ కొట్టాడు ప్యాజెట్ మీది కొట్ట నేను ఇక్కడ పలుకుతున్నా ఫ్లోట్ లోనే వంతుకులో పలుకుతున్నా నాడుకేం పని ముందు ఏం పని చేయదు లాగా ఆర్ ఉంటుంది అది ఒక పుణ్యతీషి అని చెప్పిన తర్వాత నాకు వచ్చింది ఎలాగ పలకలే అని అన్నాను అలాగా లోపల ప్రయత్నించి అదే వస్తుంది ఒక రోజు ప్రయత్నించేటప్పటికి నాకు వచ్చింది ఆర్ పలకడం ఇలాంటి సౌండ్స్ కొన్ని ప్రతి భాషకు ఉంటాయి మాటకు స్పానిష్ తీసుకుంటే క్రికెటివ్ సౌండ్ ఇంగ్లీష్ లో ఉన్నవి అందులో ఉన్నవి ఎలాగా మన వాళ్ళు ఫిక్ అంటారు తప్పది ఫిక్ అనాలే గాలిని వదిలిపెట్టుకుని పలకాలే ఫిక్ అనాలియన్ ఉంది వెన్ అనాలే రేయర్ అనకూడదు రే రే రెన్ ఇంగ్లీష్ అలాగా ఉచ్చరించాలి అందుకని ఇప్పుడు మనం అంటున్న ఇంగ్లీష్ ఉచారణ సరైనది కదా తప్పు ఈ సౌండ్ స్పానిష్ లో ఉన్నది సా అందాం లుఫ్ అంటే లైట్ అది ఎల్లు బ్లడ్ ఉంటుంది అది లుఫ్ అనాలే అంటే మేతానా ఈ సౌండ్ సో వెల్ రోజు అంటున్నా ఇటువంటి సౌండ్ మళ్ళీ స్పానిష్ లో ఇది ఉన్నాయి అంటే మాటకు ఇది ఫ్రెంచ్ పద్దెనిమిదిలోండి రెండు లైన్ మూడు లైన్ ఇది ఫ్రెంచ్ నేను అర్థమేమిటి బాయ్స్ అండ్ గర్ల్స్ ఓనీ అంటే గర్ల్ వన్లీజ్ బాయ్ అదీగా ఇంగ్లీష్ లో ఏమన్నా ఊర్ బాయ్ అండ్ గర్ల్స్ అన్నాడు ఆయన అంటారు అంటాం బై సింగ్ సాంగ్స్ డ్రింక్స్ అన్నాడు ఇలా ఉంటుంది ఆ సౌండ్స్ ఈ నేషనల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సెన్సేషన్ తీసుకోండి అన్న ఇంగ్లీష్ మాట అదే స్పెల్లింగ్ ఉంటుంది కానీ హాస్వం అన్నాడులింగ్ స్పెల్లింగ్ ఇంపేషన్స్ మీకు తెలుసు కదా ఇంప్రేషన్స్ అని మనం అంటే వాడుస్ అంటాడు వాడు ముక్కుతో పడుకుతాడు చూస్తున్నారా సాంగ్స్ ఎక్కు ఉంటాయి ఫ్రెంచ్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఫ్రెంచ్ భాషకు సంబంధించినంత వరకు మీరు పోటు తీసుకునే వాళ్ళ పొయిట్రీయా ఒకవేళ పొయిట్రీ అయితే ఏసెంట్ పోయిట్రీ అంటే మీకు ఎక్కువ ఇష్టం ఫ్రెండ్ పొయిటరీ చాలా చదివి నేను పొయిట్రీ రోజు కూడా చాలా పుస్తకాలు కొని చదివాను నా ఇప్పుడు కూడా ఏది నావెల్స్ ఉన్నాయి క్రిటిసిజం పుస్తకాలు ఉన్నాయి పోయిట్రీ పుస్తకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొనుక్కొని చదివాను ఇవన్నీ నా ఇంట్లో ఇప్పటికీ అన్నీ ఉన్నాయిస్ గురించి అయితే చెప్తున్నారు స్నిస్ గురించి నేను చెప్తాను కవు బి ఉందనుకోండి మొదట అంటే ప్రారంభంలో అయితే బి అంటారు కానీ ఇంగ్లీష్ లో అన్నంత గట్టిగా ఉండదు అంతే మనం తెలుగు వా ఎలాగుంటుంది అది బి కాదు కదా ఇంగ్లీష్ లో బి అంటే నీది పళ్ళు కింది పెదవడికి గట్టిగా తగలాలి బినాలి అలాగే మన వాళ్ళ వా అలాగుండదు వాలో స్ట్రెంగ్త్ లేదు ఇంగ్లీష్ మాట ఉపయోగించాలంటే స్ట్రెంగ్త్ చాలదు అలాగే బి అన్నది మధ్యన వస్తే మిడిల్ గా వస్తుంది బివో బివో తెలియదు బి బి ఒక్కలాగే పలుకుతాడు ఎస్ ఓ బి ఆర్మీ ఉంటుంది అనుకోండి అన్నట్టుగా సౌంటాడు ఎస్ఓ బి ఆర్మీ ఉంటే సుగుడే అంటాడు గాలి వదిలి బి పలుకుతాడు వాళ్ళు గాలి వదులు రా రాస్తున్నారు ఆ పలకాలి అందులో ఉన్న పిచ్చులియ సౌండ్ ఉంటుంది ఫ్రెంచ్ సౌండ్ ఏమిటంటే ఎక్కువగా నేషల్ సౌండ్స్ ఉంటాయి జర్మన్ ఉందనుకోండి జర్మన్ ఏమింది ఇప్పుడు స్పానిష్ లో ఒక పద్యం చదువుతారా చుట్టాము ఏమే చదివాను కదా చిన్న లైన్స్ చదివాన్ని రుప్తు అంటే అక్కడ విధు వస్తుంది స్పానిష్ లో మ్యారీ గైడ్ అంట మనం విధు రాదు అక్కడ వస్తుంది కోనూన్ పహర్ అంటే విద్య విటిల్ బైడ్ అని చూస్తున్నారా యు నో రిస్ హుంటే ఇది స్పానిష్ చాలా పెద్ద పేరున్న పంక్కి ఏమిటి నోరీ సొంత పెర్రో హొర్రైజన్ ఆఫ్ దాగుస్ అన్నట్టు రాత్రి వీళ్ళు లేచి అతడికి వెళితే దూరం నుంచి కుక్కలు అరుస్తున్నాయి ఇది హొర్రైజన్ దగ్గర అరిచినట్టుగా ఉన్నాయి అందుకోసం హొర్రైజన్ ఆఫ్ దాగుజ్ అన్నట్టు ఈ నోరీ సొంతేది సొంతే అంటే హొరైజన్ అని ఇంగ్లీష్ లో హొర్రైజన్ అది ఫ్రెంచి వాడు అంటాడు వాడు ఓ అదే హోరి హొంతే అంటాడు ఎవడు స్పానిష్ అదే జర్మన్లో హోరి ఛోన్ అంటారు ఒకటే మాట అదే ఆ మాస్ ఎంత వచ్చిందో హోరి ఛోన్ అంటాడు వాడు అది చెప్పేది ఏమిటంటే నువ్వు నోడి సొంతేది పెర్రోస్ లవరా ముది లెహో రుయో అంటే ఏంటి బార్ంగ్ అన్నాడు హోరైజన్ ఆఫ్ డాడ్ ఈ బార్ంగ్ ఫార్ బియాడ్ ద రివర్ అని ఇలా ఉంటుంది సౌండ్స్ డిఫరెంట్ జర్మన్ లో ఈ ఫోర్ లో పలికే హకారం స్పెనిస్ లో ఉంటుంది జర్మన్ లో కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది జర్మన్ గటరల్ హకారెకు ఉంటుంది జర్మన్ భాషలో స్పానిష్లో కూడా ఉంటుంది ఇటాలియన్ తీసుకుంటే మా మీకు తెలుసు కదా సిపి బ్రౌన్ అన్నది ఇటాలియన్ అది ఇష్టమే ఎందుకన్నాడంటే మన భాషలో వైద్యు అసల్ తో ఎండ్ అవుతాయి ఎగ్జాంపుల్ ఇష్టం చూసుకోండి సిల్వియా రిమెంబరింగ్ అంకోరా అంటున్నాడు చూశాను కదా అన్ని వైద్యులు మన తెలుగులో చివరికి అసుతో ఆక్రమ గుస్తాయిస్తాయి కొంచెం లోతుకెళ్ళే ఒక్కొక్క బెట్టు ఒక్కొక్క బిట్టు వెళ్లి వెళ్లి చదువుతున్న కొద్ది ఇంకా పోతున్న కొద్ది పోతున్న కొద్దీ మన అజ్ఞానం బయటపడి మనం రాయడానికి భయపడే దర్శిస్తున్నారని అనుమానం అండి చాలా సంగీతం విశ్వజనీయ భాష అంటారు అలాగే భావ ప్రకటనకి దేశం ఏదైనా భాష ఏదైనా హృదయ భాష ఒకటే అన్న భావాన్ని సొంతం చేసుకుని రోణంకి అప్పలస్వామి వారు ఫ్రెంచి భాషలో ఫ్రెంచి సాహిత్యంలో ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవానంతర భావ కవిత్వ ధోరణుల్లో ఒక సాధికారత సాధించిన సాహిత్యవేత్త రోణంకి అంటూనే శ్రీశ్రీ గుర్తొస్తారు చాసో గుర్తొస్తారు అలాంటి రోణంకి స్వరాన్ని మీకు అందించి ఓమారు రోణంకి సాహిత్య మూర్తిమత్వాన్ని గుర్తు చేసే చేసింది మీ అభిమాన ఆకాశవాణి హైదరాబాద్ సజీవ స్వరాలు శీర్షిక ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి